నూట ఎనభై ఒకటవ సంకీర్తనం నీకు నీవే వలసితే నీవే నన్ను కాచుకొమ్ము నాకు వసగాని వెల్ల నన్ను వాసీనయ్యా పాపములతోడ పుట్టె పైకొన్న దేహము పాపము సేయుకుమంటే పక్కున నేలమాను కోపమే కూడుగా గుడిచిన ఎట్టి బుద్ధి కోపము విడువమంటే గుణమేలమాను నీకు నీవే వలసితే నీవే నన్ను కాచుకోము నాకు వసగాని వెళ్ళ నన్ను వాసీనయ్యా అప్పుడేర్పించవచ్చిన ఎట్టి ఈ సంసారము అప్పు తీర్చుకోమంటే నది ఏలమాను నన్ను తగిలి నీ కర్మము తప్పులు వేయక సారె తామేలమాను నీకు నీవే వలసితే నీవే నన్ను కాచుకొమ్ము నాకు వసగాని వెళ్ళ నన్ను వాసీనయ్యా పంచమహాపాతక భోగపుటింద్రియములు పంచమహాపాతకపు వారితోయక ఏలమాను అంచీవేంకటేశమలో నుండగాను పొంచి నీ కరుణ నన్ను పొదుగకేలమాను నీకు నీవే వలసితే నీవు నన్ను కాచుకొమ్ము నాకు వసగాని వెళ్ళా నన్ను బాసీనయ్యా